యేసక నీవు ఉండలేవయ్యా ఆరాధించకనేను ఉండలేనయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మీలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మీలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా వడా ప్రేమానిది నిజమైన ధన్యతనాది ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉందలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉందలేవయ్యా ఆరాధించక నీను ఉండలేనయ్యా అలలియా పరిశుద్ధ్ర పరిశుద్ర ప్రేమానామకం కలిగిన మా ప్రియ పనుల తండ్రి ఏసయ మీ నామానికి ఎంత వందనాలు ప్రభావ ఈ దినాన్ని మా జీవితానికి అనుగ్రహించి ప్రభావ మీ బాధ సేని కూర్చోవడానికి అవకాశం ఇచ్చినది మీకు ఎంత వందనాలు ప్రభావ ఇదిగో నేను ఎప్పుడు అనుకున్నా ఇది పాఠంలో ప్రార్థనలు మీరు నడిపించారు ప్రభా మా మధ్యలో మీరు ఎంతో అందనారు ప్రభా ఇదిగోనైనా వాక్యాన్ని చెప్పుకోబోతుండగా ప్రభా ప్రభా నా నోట మీ మాటనుంచండి ప్రభా ఇదిగోనైనా మరి నెలపుత్రుల సరిగా నుంచో నీ నోటిలో మాటను పెడతానని చెప్పారు ప్రభా మీకు ఎంతో అందనారు ప్రభా ఇదిగోనైనా నా నోటి ద్వారా ప్రభా అయా మీ మాటను పెట్టి అయా ఇదిగోనైనా మీరు మెయింపు పొందమని ఏసై నామంలో అడిగేడుకుంటున్నారు త్రిమూర్తిలకు త్రిమూర్తి చేసిన మొదటి పత్రిక మొదటి త్రిమూర్తి పత్రిక ఆ పుట్ట అధ్యాయం పదమూడవ చిన్న చదువుతున్నాను చదవాలన్నా ఆ చదువుతా నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు యేసుకు ప్రభు అయిన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసితిని తిని కనుక క్షమించబడుతుంది ఇది ఆ పౌరు జీవితంలో పౌరు గారి జీవితంలో ఆయన ఎక్కడ తప్పిపోయాడు ఎక్కడ ఏ విధంగా ఆయన ఆ తెలియక అవిశ్వాసంలో పడిపోవడం ఆ పాపం చేయటం తప్పు చేయటం అనేది మనం ఇక్కడ చూస్తాం అది ఏ విషయంలో అనేది ఆయన ఒక సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాడు స్వయంగా ఆ విషయాన్ని పైన మనకు చూస్తే పన్నెండవ అధ్యాయులు పూర్వము దూషకుడను హింసకుడును హానికరుడనై నన్ను నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు ఆయన పూర్వ స్థితి ఏ విధంగా ఉంది ప్రభువారు మరి ఆ పౌరు ఎంచుకున్న తర్వాత ఈయన ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించగలిగి ఆయన మాటను అంగీకరిస్తా ఉన్నాడు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్ కృతజ్ఞత కృతజ్ఞుడు ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి కనుక కనికరించబడి తిని ఆయన పూర్వం దేవుడు మరి దేవుడిని ఒప్పుకోలేదు ఈయన బోధ వ్యతిరేకించాడు ఆయన ధమస్ మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఆయన ఆయన పట్టుకోవడం ఆయనతో మాట్లాడటం ఆయన కన్ను ఆ రె పొరలు రాలిపోవడం తర్వాత ఎవరు నువ్వు అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్నా యేసుని అని ప్రభువారు బాగుతో మాట్లాడటం తర్వాత ఆయన మారు పొంది పశ్చాత్తాపం కలిగి తర్వాత ఆయన ఎంత బాగా సేవ చేయటం ఆయన ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వెళ్ళడం జీవిత ప్రణాళికలో ఆయన్ని బలంగా ముందుకు తీసుకొని పోవడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తాం ఆయన ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క రకమైనటువంటి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాడు ఆయన భోజనం కూడా నేను పని చేయకుండా ఉచితంగా ఎవరింట్లా తినలేదు అని చెప్తాడు చూడండి చేతులు చూడండి కష్టపడకుండా నేను పని చేయ కష్టపడకోకుండా నేను భోజనం కూడా చేయరంటాడు ఆయన జీవనాన్ని సాగించుకుంటూ పగలు ఆ జీవనాన్ని సాగించుకుంటూ డేరాలు కుట్టుకుంటూ రాత్రి సమయంలో మరియు ఖాళీగా ఉన్న సమయాల్లో ఆయన ఆ స్వార్థ ప్రచారం చేస్తూ ఏ విధంగా ఉన్నాడనేది ఒక సందర్భంలో చెప్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని హెచ్చరించుకుంటూ ఆయన ఆ పౌలు గారి శిష్యులనే కాకుండా అన్ని సంఘాలకు కూడాను ఆయన ప్రతి ఒక్కరిని హెచ్చరించవలసిన చోట హెచ్చరిస్తూ హెచ్చరిస్తూ ఆయన బలపరచాల్సిన చోట బలపరుస్తూ ఆయన ప్రతి దశలో కూడా ఆయన సాక్ష్యాన్ని చూపించుకుంటూ వస్తూ ఉంటాడు కరువైన కద్గమైన ఎరుకైన ఇబ్బందులైన వస్త్రహీనత అయిన ఏదైనా కిస్తిష్ ప్రేమ నుండి నన్ను వేరుపరచలేవు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా పౌలు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా ఇలాంటి పరిస్థితులు వస్తే లేదంటే ఇలాంటి ఆయన చేసిన సేవా జీవితంలో పోల్చుకుంటే మన పరిస్థితి ఏంటి అని నేను మనం ప్రశ్నించుకున్నప్పుడు నిజంగా మనం పోల్చుకోవడానికి కూడా సరిపోవేమో అని నా మట్టుకైతే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అని నేను అంటే ఆయన సమస్తాన్ని త్యాగం చేసుకుంటా ఎంతో ఇబ్బందులు పడుతూ ప్రతి చోట ఆయన ఆయన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు ఆయన స్వార్థ పరిచర్ చేసుకుంటూ వచ్చాడు ఇరుకుల్లో ఇబ్బందుల్లో చాలా చోట ఒక సందర్భంలో పడవ దిగి పడవ బద్దలైపోతే వాడ బద్దలైపోతే ఆ నదిలో ఆ సముద్రంలో చనిపోయే పరిస్థితులు వచ్చినా కూడా ఆయన వెనుకాడలేదు ఆయన నమ్మిన వాళ్ళు ముందు పంపించి ఎనమాల వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా కోట తక్కువ ముప్పై ఐదు దెబ్బలు తిని కూడా ఆయన ఏ విషయంలో శారీరకంగా ఎలాంటి బాధ వచ్చిన ఆధ్యాత్మిక ఎలాంటి బాధ వచ్చిన దేన్ని కూడా ఆయన తప్పిపోకుండా ఆయన నిజంగా గురి ఎక్కడైతే ఉందో అక్కడి వరకు ఆయన పరిగెత్తుకుంటూ పోయి విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు యవనస్తులకే కానివ్వండి ఆ చర్చెస్కే కానివ్వండి ఈయన ఒక రోల్ మోడల్ గా తీసుకొని ఎందుకనే ఆయన క్రీస్తుని పోల్ని నేను నడుచుకున్నాను అందుకొని మీరు నడుచుకున్నంటే అది ఎంతో ధైర్యం కలిగినటువంటి మాట ఆ మాటను ఎవరు చెప్పలేకపోవచ్చు కానీ ఆయన చెప్పారు అనంటే ఆయన నిజంగా చేశారు కాబట్టి చెప్పగలిగారు ఈరోజు సేవా పరిచర్య ఏ విధంగా ఉంది ఎలాంటి పరిచర్ చేస్తున్నారు ఏ విధమైనటువంటి ఆ పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయనేది చివరి కాలంలో ఏ విధంగా ఉంటాయి అనేది దేవుడు చెప్పాడని మనం గమనిస్తే నిజంగా లేఖనాల ప్రకారం అందరిలో కూడా ఆత్మ పరిస్థితులన్నీ వాళ్ళకి ఆ భారం అనేది ఎట్లా అయిపోయిందంటే అందరినీ ఒక ఆ ఎక్కువ మందిని రావాలి చర్చలు నిండిపోవాలనే కోరుకుంటున్నారు కానీ బలమైనటువంటి విశ్వాసులుగా కానీ లేదంటే మంచిగా పరిచర్ చేసే వాళ్ళని ముఖ్యంగా ఈ గాస్పుల్ని చెప్పే వాళ్ళని కానివ్వండి తీర్థంతో శిష్యులుగా తయారు చేయడం అనేక ప్రాంతాలకు మార్పులు పంపించడం అనేది చాలా తక్కువగా చూస్తారు ఏకాడకి వాళ్ళు ఏంటంటే గంభీరమైనటువంటి ఆరాధన చేస్తూ ఉంటారు ఆ ఎక్కువగా ఆదివారం ఆ క్రమం వరకు బాగా జరిపించబడి బడిగింది అని నేను తప్ప మిగిలిన రోజుల్లో ఈ సేవని ఇంకే విధంగా పెంపొందించాలి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాల్లో సంఘాలు ఈ రోజు చాలా వెనకబడిపోయింది కాబట్టి పౌలు గారి మాట ఈ మాట ద్వారా మనలో కూడా బలపరుస్తుంది ఏంటంటే ఆయన ఆ పూర్వము దోషకుండను హింసకుడను హానికరుడు నన్ను తన పరిచర్య పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందునందున నన్ను బలపరిచిన మన ప్రభు క్రీస్తు యసుకు కృతజ్ఞుడున్నై ఉన్నాను తెలియక అవిశ్వాసం అన్న చే స్థితిని కనుక కనుకరించబండి మనం కూడా పొరపాటుని ఏమైనా చేయవలసినటువంటి భారం ఏదైనా ఉంటే దాన్ని మర్చిపోయి వేరే దృష్టికి కనుక వెళ్ళుంటే దేవుడు ఆ కూడా కనికరించి క్షమించి మళ్ళా తిరిగి అలాంటి బలమైనటువంటి సాధనాలుగా పరిమూట్లుగా దేవుడు మన పరిచర్లను మనల్ని వాడుకున్న దేవుడి కొన్ని మాటలు తన ముఖ్యం దీవించి ఆశ్రయించిన దాకా పరిశుధర ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి సంయామి నామానికి వెళ్తా ఉన్నాను ప్రభా పౌలు గారి జీవితం నుంచి ప్రభా మేన్నో నేర్చుకోవాలి అవును ప్రభా ఆయన సాక్ష్యాన్ని చెప్తా ఆయన గత స్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఏ విధంగా ఉంది దానికి మీరే కారణం అని మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాడు మహిమపరుస్తూ ఉన్నాడు మీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాడు ప్రభా ప్రభా మాకు కూడా జీవితాన్ని మాకు కూడా నేర్చుకొని ప్రార్థించవచ్చు పౌల్ గారి నుంచి అనేక విషయాలు మేము నేర్చుకొని దాని నుంచి తప్పిపోకుండా ముందుకు వెళ్ళడానికి అటు కుప్పుడు నింపమని కేసైనాములు అడిగడని ప్రార్థిస్తున్నాం